కీర్తన సంఖ్య మూడు వందల ఎనభై రెండు ముట్టితేనే ముయ్ పట్టితేనే పంతమయీ ఇట్టెమము కావవే ఇందిరారమణ తిరుగా పుణ్యము చేసితే జన్మబంథమై తోరపున పాపములైతే దుఃఖమయనే ఊరకుంటే ఈ ప్రపంచముల్లంఘించినట్లై ఏరీతి నడచువారము ఇందిరారమణ అంకె దయదలచితే అన్నిటికి తగులై కొంకక కోపించి తనే క్రూరమైని మంకున ఊరక ఉంటే మదోన్మత్తుడై ఇంక నెమీసేయువారము ఇందిరారమణ ఇన్ని చిక్కులు నేల ఇట్టె శ్రీవేంకటేశరణంటే మేలైని అర్థమే వెన్నెల నీ అర్థమే వేదశాస్త్రమ్మతీ వేసవు ఇందిరారమణ